మోహన్ తొందరగారా నిన్న చేసినట్లు ఇవాళ కూడా ఆలస్యం చెయ్యకు ఆలస్యం అయిన కొద్దీ నాకు బస్సులు దొరకవు వెళ్లిన పని పూర్తి కాకుండా ఎలా వస్తాను నేను వచ్చేసరికి ఎనిమిది గంటలు కావచ్చు ఆలస్యం అయితే మా నాన్నగారు అరుస్తారు నిన్న కూడా అరిచారు అరిచారు అని ఈ ఊళ్ళో అంటే పర్వాలేదు విశాఖపట్నంలో అంటే కొడతారు ఎందుకు అరుస్తున్నాడు అంటే కుక్కలాగా మరుగుతున్నాడు అని అర్థం అని ఇక్కడ అందరూ అంటారుగదా నిన్న వచ్చిన మీ స్నేహితుడు నీతో మాట్లాడుతూఉండగా విన్నాను అతను సుబ్బారావు అరిచాడు అన్నాడు అవును గోదావరి విశాఖపట్నం జిల్లాలలో ఈ మాటకు మొరగటం అని అర్థం తక్కిన జిల్లాలలో తిట్టటం అని పెద్దగా మాట్లాడటం అని అర్థం గమ్మత్తుగా ఉందే అవును అలాగే కంగారు అనే మాట ఉంది దానికి కూడా రెండర్ధాలున్నాయా అదే చెప్పబోతున్నాను గోదావరి విశాఖపట్నం జిల్లాలలో కంగారు అంటే తొందర అని అర్థం గుంటూరు కృష్ణా జిల్లాలలో ఈ మాటకు కన్ఫ్యూజన్ అని అర్థం ఇటువంటి మాటలు ఇంకా ఉన్నాయా చాలా ఉన్నాయి నిన్న పరీక్ష రాస్తున్నప్పుడు కంగారు పడ్డాను అని అతనే అన్నాడు అతను సరిగ్గా పరీక్ష రాసినట్లు లేడు అవును అడుగో గోపి వస్తున్నట్లున్నాడు ఇక నేను వెళ్లాల్సిన పనిలేదు మోహన్ నువ్వెంత ఎక్కువ మాట్లాడతావో అంత తక్కువ పని చేస్తావురా నేను బయలుదేరి చాలాసేపు అయిందిరా ఇంతలో వీడితో ఏదో మాట్లాడుతూ ఆగాను చేస్తాను అని చెప్పిన పని ఒకటి కూడా చేయువుగదా నువ్వు వచ్చేటట్లు లేవు అనుకుని నేనే వచ్చాను వేణును పిలిచి వచ్చావా నేను వెళ్లేలోగా వాడు ఎక్కడికూ పోయాడు వాణ్ణి తీసుకురాకుండా నువ్వు ఒక్కడివే వస్తాయెట్లా పర్వాలేదు నిన్నవాడికి చెప్పిన లెక్కలు నాకు చెప్పు నేను నేర్చుకున్న లెక్కలు వాడికి చెప్పి నేను నేర్చుకునే లెక్కలు వాడి దగ్గర నేర్చుకుంటాను రేపటి నుంచి నేను వేణు ఇక్కడికే రాదల్చుకున్నా మోహన్ తొందరగా రా నిన్న చేసినట్లు ఇవాళ కూడా ఆలస్యం చేయకు నిన్న చేసినట్లు ఇవాళ కూడా ఆలస్యం చేయకు ఆలస్యం అయిన కొద్దీ నాకు బస్సులు దొరకవు ఆలస్యం అయిన కొద్దీ నాకు బస్సులు దొరకవు వెళ్లిన పని పూర్తి కాకుండా ఎలా వస్తాను వెళ్లిన పని పూర్తి కాకుండా ఎలా వస్తాను నేను వచ్చేసరికి ఎనిమిది గంటలు కావచ్చు నేను వచ్చేసరికి ఎనిమిది గంటలు కావచ్చు ఆలస్యం అయితే మా నాన్నగారు అరుస్తారు ఆలస్యం అయితే మా నాన్నగారు అరుస్తారు నిన్నారు నిన్న అరిచారు అరిచారు అని ఈ ఊళ్ళో అంటే పర్వాలేదు అరిచారు అని ఈ ఊళ్ళో అంటే పర్వాలేదు విశాఖపట్నంలో అంటే కొడతారు విశాఖపట్నంలో అంటే కొడతారు ఎందుకు ఎందుకు అరుస్తున్నాడు అంటే కుక్కలాగా మరుగుతున్నాడని అర్థం అరుస్తున్నాడు అంటే కుక్కలాగా మరుగుతున్నాడని అర్థం అరవటం అని ఇక్కడ అందరూ అంటారు కదా అరవటం అని ఇక్కడ అందరూ అంటారు కదా నిన్న వచ్చిన మీ స్నేహితుడు నీతో మాట్లాడుతూ ఉండగా విన్నాను నిన్న వచ్చిన నీ స్నేహితుడు నీతో మాట్లాడుతూ ఉండగా విన్నాను అతను సుబ్బారా వరిచాడు అన్నాడు అన్నాడు గోదావరి విశాఖపట్నం జిల్లాలలో ఈ మాటకు మొరగటం అని అర్థం గోదావరి విశాఖపట్నం జిల్లాలలో ఈ మాటకు మొరగటం అని అర్థం తక్కిన జిల్లాలలో తిట్టడం అని పెద్దగా మాట్లాడటం అని అర్థం తక్కిన జిల్లాలలో తిట్టటం అని పెద్దగా మాట్లాడటం అని అర్థం గమ్మత్తుగా ఉందే గమ్మత్తుగా ఉందే అవును అలాగే కంగారు అనే మాట ఉంది అలాగే కంగారు అనే మాట ఉంది దానికి కూడా రెండు అర్థాలున్నాయా దానికి కూడా రెండు అర్థాలున్నాయా అదే చెప్పబోతున్నాను అదే చెప్పబోతున్నాను గోదావరి విశాఖపట్నం జిల్లాలలో కంగారు అంటే తొందర అనే అర్థం గోదావరి విశాఖపట్నం జిల్లాలలో కంగారు అంటే తొందర అని అర్థం గుంటూరు కృష్ణా జిల్లాలలో ఈ మాటకు కన్ఫ్యూజన్ అని అర్థం గుంటూరు కృష్ణా జిల్లాలలో ఈ మాటకు కన్ఫ్యూజన్ అని అర్థం ఇటువంటి మాటలు ఇంకా ఉన్నాయా ఇటువంటి మాటలు ఇంకా ఉన్నాయా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి నిన్న పరీక్ష రాస్తున్నప్పుడు కంగారు పడ్డాను అని అతనే అన్నాడు నిన్న పరీక్ష రాస్తున్నప్పుడు కంగారు పడ్డాను అని అతనే అన్నాడు అతను సరిగ్గా పరీక్ష రాసినట్లు లేడు అతను సరిగ్గా పరీక్ష రాసినట్లున్నాడు అడుగో గోపి వస్తున్నట్లున్నాడు ఇక నేను వెళ్లాల్సిన పని లేదు ఇక నేను వెళ్లాల్సిన పని లేదు మోహన్ నువ్వెంత ఎక్కువ మాట్లాడతావో అంత తక్కువ పని చేస్తావురా మోహన్ నువ్వెంత ఎక్కువ మాట్లాడతావో అంత తక్కువ పని చేస్తావురా నేను బయలుదేరి చాలాసేపు అయిందిరా నేను బయలుదేరి చాలాసేపు అయిందిరా ఇంతలో వీడితో ఏదో మాట్లాడుతూ ఆగాను ఇంతలో వీడితో ఏదో మాట్లాడుతూ ఆగాను చేస్తాను అని చెప్పిన పని ఒకటి కూడా చెయ్యవు గదా చేస్తాను అని చెప్పిన పని ఒకటి కూడా చేయువు గదా నువ్వు వచ్చేటట్లు లేవు అనుకొని నేనే వచ్చాను నువ్వు వచ్చేటట్లు లేవు అనుకుని నేనే వచ్చాను వేణును పిలిచి వచ్చావా వేణును పిలిచి వచ్చావా నేను వెళ్లేలోగా వాడు ఎక్కడికో పోయాడు నేను వెళ్లేలోగా వాడు ఎక్కడికో పోయాడు వాణ్ణి తీసుకురాకుండా నువ్వు ఒక్కడివే వస్తే ఎట్లా వాణ్ణి తీసుకురాకుండా నువ్వు ఒక్కడివే వస్తే ఎట్లా పర్వాలేదు నిన్న వాడికి చెప్పిన లెక్కలు నాకు చెప్పు నిన్న వాడికి చెప్పిన లెక్కలు నాకు చెప్పు నేను నేర్చుకున్న లెక్కలు వాడికి చెప్పి నేను నేర్చుకోని లెక్కలు వాడి దగ్గర నేర్చుకుంటాను నేను నేర్చుకున్న లెక్కలు వాడికి చెప్పి నేను నేర్చుకోని లెక్కలు వాడి దగ్గర నేర్చుకుంటాను రేపటి నుంచి నేను వేణు ఇక్కడికే రాదల్చుకున్నాం రేపటి నుంచి నేను వేణు ఇక్కడికే రాదల్చుకున్నాం